నీవారైన వారికి నీపైక భావించవలెనా కరుణానిధి నీవు కలిగి ఉండగాను తిరుమంత్రమే నాకు దిక్కై ఉండగా పురుష ఆచార్యుడు వహించుక ఉండగాను పరగదపము చేసి కమలాక్ష నీ ముద్రలే కాచుక నాకుండగాను అమరి దాస్యము కాణాచయిండగా తమితోడ వైష్ణవును దాపుదండై ఉండగాను తెలి తీర్థాలెల్లా దృష్టించవలనా శ్రీ వెంకటేశ్వర నీసేవే గతి అయి ఉండగా ఆవటించి నుతి ఉపాయమై ఉండగా కావునే శరణనే ధర్మము రక్షించగాను వేవేలు దానాలు చేసి వేడుకొనవలనా